స్మరామిది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగరసుమవైతి నిత్యో తద్బ్రహ్మ నిష్కళమహో ూతసంగురురాత్తితి మూర్తిభేదవిభాగిని వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపరా అలయాలయ మామి భగవత్పాద శంక శరద్రం కణేభృణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాగంసూ వ్యసేమదేవస్ ఇంద్రో వృద్ధశ్రవాతి నోషా విశ్వేదా స్తినస్థాక్ష్యోరి స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి ఓ శాంతి దూరంగా ఉండేది ఏదైనా దేశ కాలాదుల్లోనే ఉంటుంది ఏదైనా ఒకటి ఉండి అది మనకు దూరంగా ఉంది అనంటే అంటే అది దేశమన్నా ఉండాలి కాలమన్నా ఉండాలి ఈ విధంగా ఒక సపరేషన్ ఉంటుంది దూరం అనేటువంటిది కాబట్టి వస్తువు ఉన్నదే కానీ ఒక ప్రదేశంలో ఉంది ఆ ప్రదేశం మనకు దూరంగా ఉంది వస్తువు ఉన్నదే ఒక కాలంలో ఉంది అందుకని మనకు దూరంగా ఉంది అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కాబట్టి అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కానీ మనకు దూరంగా ఉన్నాడు ఈ దూరం అనేటువంటిది స్పేస్ వల్ల వచ్చింది దేశం వాళ్ళు అట్లాగే ఒక కొబ్బరికాయ మార్కెట్లో ఉంది ప్రదేశం ఉంది కానీ ఇక్కడ లేదు అని అర్థం కొన్ని కాలంలో దూరంగా ఉంటాయి ఇప్పుడు నాలుగు గంటలకు మనం లేచాము ఆరు గంటలకి ఆవు పాలేస్తుంది కనుక ఆరు గంటలకి గోక్షారం కావాలంటే ఆరు గంటలు అవుతుంది కానీ నాలుగు గంటలకే మనం లేచాము వస్తుంది పాలేమో కానీ వెయిట్ చేయాలి టూ అవర్స్ కనుక ఇది కాలంలో మనకు ప్రాప్తిస్తుంది అని అర్థం కనుక అక్కడ ఉండేటువంటి కొబ్బరి ఏదైతే ఉందో అది దూరంగా ఉంది అమెరికాలో ఉండేటువంటి పిల్లవాడు దూరంగా ఉన్నాడు ఆవు పాలు కూడా దూరంగా ఉన్నాయి ఒకటి కాలములో ఒకటి దేశములో కాబట్టి ఏది ఉండినా అది మనకు దూరంగా ఉన్నది అని అన్నప్పుడు అది దేశంలో అయిన అయి ఉంటుంది కాలంలోనే అయి ఉంటుంది కాబట్టి దూరంగా ఉండేది ఏదైనా దేశ ఉంది కాబట్టి అలా ఉంది గనక దానికోసం ప్రయత్నం చేసి దాన్ని పొందడానికి మనం యత్నిస్తూ ఉంటాం కాబట్టి నాకు దూరంగా ఉంది కాబట్టి నేను దానికి దగ్గర కావడము లేకపోతే అది నాకు దగ్గర కావడము ఒక కాలం ఉంది గనక కాలంలో నాకు దూరంగా ఉంది కాబట్టి పిల్లవాడు గర్భంలో ఉన్నాడని తెలుసు కానీ వెయిట్ చేయాలి 6 మంత్స్ అది కాలం కాబట్టి పిల్లవాడు ఉన్నాడు కానీ పిల్లవాడిని చూడ్డానికి ఒక సిక్స్ మంత్స్ పడుతుంది ఇది టైం కాబట్టి ఉన్నాడే కానీ కొద్దిగా దూరంగా ఉన్నాడు కాలంలో దూరంగా ఉన్నాడు అని అర్థం కాబట్టి ఏ ఉన్నా ఈ ప్రపంచంలో దేశ మనకు దూరంగా ఉంటాయి గనక వాటిని ప్రయత్నించి పొందుతాం ఎందుకో తెలుసా ఇప్పుడు లేనివి ఎక్కడో ఉన్నవి ఉన్నవే గాని మనకు దగ్గరగా లేవు గనక వాటిని పొందేటువంటి దానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది దీనికి కర్మ అపేక్షం సాధ్యత్వా కర్మ అపేక్షం కాబట్టి కర్మ చేయాలి ఎందుకని అది నా దగ్గర ఇప్పుడు లేనిది గనక అప్రాప్త ప్రాప్తి అంటే ఏదైతే లేదో ఏదైతే ప్రాప్తించకుండా ఉందో అది ప్రాప్తించాలి అని అనుకున్నప్పుడు దేశంలో కాలంలో నాకన్నా వేరుగా ఉంది గనక ఒక ప్రయత్నం ద్వారా నేను దాన్ని పొందుతాను అంటే అది నాకు లేనిది లేనిదాన్ని పొందుతాను అప్రాప్తం అది ప్రాప్తం అవుతూ ఉంది అది అప్రాప్తస్య ప్రాప్తి కానీ ఆత్మ అనేది ఇప్పుడు మనకు దూరంగానే ఉంది ఆత్మ అంటే మనకి ఏమిటో తెలియదు కానీ ఇలా దూరంగా ఉండడం అనేది దేశ కాలాదు కాదు అది ఏది ఉన్నా ఈ ప్రపంచంలో దేశ మనకు దూరంగా ఉంది అందువల్ల ప్రయత్నం ద్వారా దాన్ని పొందేందుకు మనం ప్రయత్నించేస్తూ ఉన్నాం కాని ఆత్మ అనేటువంటిది కూడా ఉన్నదే కానీ దేశ కాలాదు దూరంగా లేదు ఎందువల్ల నిహితం గుహాయా విభ్రాజతే క్లియర్ గా నేను చెప్పాడు కాబట్టి ఏ ఆత్మనైతే నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో అది బుద్ధవు నీ బుద్ధిలోనే హృదయ గుహలోనే ఉంది అది ఎక్కడో ఉండేటువంటిది కాదు ఏది ఉండడం వల్ల దేహం పనిచేస్తూ ఉందో ఏది ఉండడం వల్ల ఇంద్రియాలు చురుగ్గా ఈ ప్రపంచంలో అన్ని విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాయో ఏది ఉండడం వల్ల మనసు ఆలోచిస్తూ ఉందో కనుక మనసుకు ఆలోచన కలగడానికి ఆ ఆలోచన సామర్థ్యం కూడాను ఆంతర్యంలో ఉండేటువంటి చైతన్యం వల్లనే దానికి లభ్యం అవుతోంది అంతస్థేన చైతన్య జ్యోతిష అవభాసిత్య మనసహ మనన సామర్థ్యం మనస మనన సామర్థ్యం మనసుకు ఆలోచించేటువంటి శక్తి ఆ థింకింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది కూడాను చైతన్యం వలనే ఇది ఎక్కడో లేదు అంతస్తేనా కాబట్టి మన ఆంతర్యంలోనే మన హృదయ గుహలోనే నిహితం గుహాం విభ్రాజతే కాబట్టి దివ్యంగా ఏదైతే మన హృదయ గుహలో ప్రకాశిస్తూ నిహితం గుహాయా అంతస్తేన చైతన్య జ్యోతి దివ్యంగా ఏదైతే చైతన్య రూపంలో భాసిస్తూ ఉందో చిద్రూపేణ ఎవరు నేనే కాని తెలియడం లేదు చిద్రూపేణ అహం సదా భామి నిహితం గుహాయాం విభ్రాజతే ఓకే మనస మనన సామర్థ్యం చైతన్య జ్యోతిష అవభాషి మనసహ మనన సామర్థ్యం కాబట్టి ఆలోచించేటువంటి శక్తి మనసుకు ఉండడానికి కూడాను చైతన్యమే ఆధారమై ఉంది గనక అదే ఆత్మ కాబట్టి సద్రూపేణ సదా అస్థి చిద్రూపేణ సదా భాతి అది ఆత్మ అలాంటప్పుడు ఇది ఉన్నదే కానీ నాకు తెలియడం లేదంటే నాకు దూరంగా ఉంది దూరంగా ఉందంటే దేశ దూరంగా లేదు అజ్ఞానంలో దూరంగా ఉంది కాబట్టి ఈ దూరం దేశ కాలాదుల వల్ల ఏర్పడినటువంటి దూరం మాత్రం కానే కాదు అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి దూరం ప్లీజ్ దేశ కాలాదుల కనుక ఏర్పడితే ప్రయత్నం చేసి పోగొట్టుకోవచ్చు ఆ దూరాన్ని ఆ కాలాన్ని కానీ ఇది అలాంటిది కాదు ఎప్పుడైతే ఇది అజ్ఞానం వల్ల ఏర్పడిందో ఇది అప్రాప్తస్య ప్రాప్తి కాదు లేని దానిని పొందడం అయితే లేనిది ఒక దేశంలో ఉంది ఒక ప్రదేశంలో ఉంది ఒక కాలంలో ఉంది కనుక ప్రయత్నం ద్వారా నేను పొందాలి కానీ ఇది ఉన్నదే గనక ఇది అప్రాప్తస్య ప్రాప్తి కాదు ప్రాప్తస్య ప్రాప్తి ఆ ఉన్నదాన్నే పొందడం స్వామీజీ ఉన్నదాని పొందాల్సిన అవసరం ఏముంది ఉన్నట్లు తెలియడం లేదు గనక దిస్ ఈస్ దాబ్లం ఉన్నదే కానీ ఉన్నట్లుగా తెలియడం లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే తెలియడం లేదో దీన్ని గురించినటువంటి తెలుసుకునేటువంటి ప్రక్రియ అది జిజ్ఞాస జ్ఞాతం ఇచ్ఛ జిజ్ఞాసో ఆత్మ వస్తున కాబట్టి ఈ ఆత్మ ఉన్నదే దానికి సంబంధించిన జిజ్ఞాస కలగాలి తెలుసుకోవాలని అత విచారర్తవ్య అందువల్ల దీన్ని మనం విచారం చేస్తున్నాం ఇప్పుడు ఇంకో పని చేయడం లేదు కేవలం విచారం చేస్తున్నాం ఎందుకంటే కర్మకి సంబంధించినది కాదు ఇది కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం అందువల్ల విచారం చేస్తూ ఉన్నాం అత విచారా కర్తవ్య ఎందుకని ఆత్మ అస్తి ఆత్మ అజ్ఞానం అస్తి ఆత్మ జ్ఞానేనా ఆత్మ అజ్ఞానం నశ్యతి కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ఉండి అజ్ఞానంలో నాకు వేరుగా ఉందో అజ్ఞానంలో నాకు వేరుగా ఉంది గనక జ్ఞానం వల్లనే అది నాకు చేరువ కావాలి చేరువు కావాలంటే తెలియాలి చేరువ కావడం అంటే కూడా మళ్ళీ దేశంలో చేరువ కావడం కాలంలో చేరువ కావడం అని కాదు ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి ఇది జ్ఞానం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్న్యాసయోగా ఎతయ శుద్ధసే బ్రహ్మలక పరాంతకాళ పరామృతా పరిముచ్యండి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కాదు ప్రపంచంలో ఏదైనా సరే మనం పొందాలి అని అనుకుంటే మాత్రమే ప్రయత్నం చేయాలి సాధ్యం తర్మ అపేక్షం కార్యత్వాత్ ఘటవత్ పటవత్ కాబట్టి కొండ లేనిది తయారు చేయాలి ఇప్పుడు లేదు ఈ ప్రదేశంలో తయారు చేస్తే ఈ ప్రదేశంలో వస్తుంది ఈ కాలంలో లేదు 6.15 10.15 सिक्स फिफ्टी तैयार फिफ्टी वस् वेरे विषय में एदनावस्त आत्मा वस्तु काबंद अने वेदाता विषयमे का प्लीज अडरस्टा वेदात विज्ञान सुनिश्चित కాబట్టి వేదాంతానికి కేంద్ర విషయం ఏంటి ఏదో పొందాలి నో అది కర్మకాండకు సంబంధించింది ఏది పొందాలి అనేది కర్మకాండకు సంబంధించింది కనుక వేదాంతం వేదాంతం అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తుల యొక్క కేంద్ర విషయం మనం ఏది పొందాలి అనేది కాదు కానీ కాదు మనం పొందవలసింది ఏమిటి అనేది వేదాంత విషయం కానీ కాదు వేదాంత విషయం ఏమిటో తెలుసా ఉన్నది ఏమిటి అని అంతే ఏమిటి కాబట్టి లేని దాన్ని పొందాలంటే కర్మ చేయాలి ఇక్కడ కర్మ ప్రధానంగా లేదు ఇది జ్ఞానంతో కూడినటువంటిది ఏది ఉంది ఏదస్ ఆ సత్యం ఏంటి ఎందుకంటే ఇది అనంతం గనక కనుక ఎప్పుడైతే మనం పొందాలి అని అనుకుంటూ ఉన్నామో కర్మ చేస్తూ ఉన్నాం గనక కర్మ వచ్చేటువంటి ఫలితాలు పరిమితంగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూచాం కాబట్టి కర్మలు అనేకం ఉంటాయి ఏ కర్మ చేస్తే తత్సంబంధమైనటువంటి ఫలితమే వస్తుంది అనంతమైనటువంటి ఫలం వచ్చేందుకు అవకాశం లేదు ఆత్మ సత్యం జ్ఞానం అనంతం అన్నప్పుడు అనంతమైనటువంటి ఆత్మను పొందడానికి అనంతమైనటువంటి కర్మ గనక ఈ ప్రపంచంలో ఉంటే అది చేసి పొందొచ్చు అనంతమైనటువంటి కర్మ లేదు వచ్చిన బాధ అది ఏ కర్మ చేస్తే తత్సంబమైనటువంటి ఫలితమే వస్తుంది ప్లీజ్ ఆకలి ఉంది అన్నం తింటే ఆకలి పోతుంది రోగం ఉంది మందు తింటే రోగం పోతుంది కానీ అన్నం తింటే రోగం పోదు మందు తింటే ఆకలి పోదు అది తమాష ఇది పరిమితాలంటే పోతాయి అది వేరే విషయం అది బాధే ఇది బాధే ఆకలైనా బాధే వ్యాధి అయినా బాధే అసలు ఆకలి అనేది ఒక వ్యాధి వ్యాధికిత్సం శంకరాచార్య స్వామి సాధన పంచకం ఆకలి వ్యాధిని పోకూడదు అన్నాడు అందువల్ల ఆ రెండిట్టు కలుపుతున్నాను నేను లేదు ఒకవేళ ఆకలి వ్యాధి రెండు ఉండేటప్పుడు ఆకలికి ఆహారం తీసుకోవాలి అట్లాగే వ్యాధికి మందు తీసుకోవాలి అది మందు తీసుకున్నంత మాత్రం రోగమే పోతుంది ఆహారం తీసుకుంటే ఆకలే పోతుంది ఆహారం తీసుకుంటే రోగం పోదు మందు తీసుకుంటే ఆకలి ఇది పరిమితాలు కాబట్టి ప్లీజ్ సాధన సాధ్య భేద విశేషాలు కాబట్టి ఏ సాధన ద్వారా ఏ సాధ్యాన్ని పొందాలి అది సాధ్యం నేను కర్మ ద్వారా పొందవలసింది సాధ్యత్వాత అలాంటప్పుడు నేను సాధన చేయాలి సాధన చేస్తే సాధ్యం నాకు లభ్యమవుతుంది అర్థమవుతుంది ఆ సాధ్యాలు ఏమిటి ఈ సాధ్యం వేరు ఆ సాధ్యం వేరు ఇది ఆకలి తీరడం అది ఆరోగ్యం రావడం కనుక అది సాధ్యం ఇది సాధ్యం దీనికి సాధన వేరే దానికి సాధన వేరే కాబట్టి సాధన సాధ్య భేద విషయాలతో కూడింది కర్మకాండ అంతా కూడా కానీ ఇది జ్ఞానకాండ గనక ఉన్నదాన్ని తెలుసుకోవడమే అనంతమైనటువంటి వస్తువు ఉండేటప్పుడు దానికి ఏ విధమైనటువంటి కర్మను మనం చేయలేం కనుక ఏ కర్మ చేసినా కూడాను అది పరిమితంగానే ఉంటుంది పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది కాబట్టి ఉన్నదాన్ని తెలుసుకోవడమే ఉన్నదాన్ని తెలుసుకోవడమే కాబట్టి దీనికి విజ్ఞానం ఒక్కటే కావాలి ఏ విజ్ఞానము వేదాంత విజ్ఞానం ఒక్కటే మత విజ్ఞానం కాదు ఎందుకని ఇది మతాల్లో సబ్జెక్టే కాదు ఇది మతాల్లో ఉన్నదంతా బిలీఫ్ సిస్టమ్ నువ్వు అది నమ్ము ఇది నమ్ము ఈ లోకం ఆ లోకం వైకుంఠం కైలాసం ఇదంతా చెత్త అర్థమైందే వేదాంతం దగ్గర చిత్ నాటి చెత్త ఇది చిత్ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ లోకం ఉంది అని అన్నప్పుడే పరమేశ్వరుడు ఆ లోకానికి సంబంధించిన అయిపోయింది ఈ లోకంలో లేడని అర్థం ఈ లోకం ఆ లోకం లేకుండా ఉంటే పరిమితులు అవుతాడు పోతాడు అంతే గీయులే ఆయన్ని పట్టుకొని మనం సాధించేది ఏమీ లేదు కాబట్టి ఆ లోకంలో ఉండడానికి లేదు ఈ లోకంలో ఉండడానికి లేదు ఆ లోకంలో కూడా ఉండొచ్చు ఈ లోకంలో కూడా ఉండొచ్చు అర్థంతుందా ఇప్పుడు కాబట్టి ఈ కైలాసంలో ఉన్నాడు వైకుంఠంలో ఉండాడు శాస్త్రం తెలియని వాడు మాట్లాడేటువంటి అర్ధరహితమైనటువంటి పిల్లల యొక్క ప్రలాపాలు కాబట్టి వైకుంఠంలో కూడా ఉన్నాడని చెప్పు ఓకే నో అబ్జెక్షన్ వైకుంఠంలోనే ఉన్నాడు అన్నావా నువ్వు అజ్ఞానంలో ఉన్నావని అర్థం నీకేం లేదు ఎందుకని కేవలం వైకుంఠంలో ఉండేవాడు విష్ణువు కానే లేడు ఎందుకని ఆ పదం యొక్క అర్థమే వేరు విష్ణు వ్యాపనశీలం సర్వత్రా వ్యాపించి ఉండేవాడు విష్ణు కాబట్టి విష్ణు వైకుంఠంలో ఉన్నాడని అన్నప్పుడే కనీసం నీకు భాష కూడా రాదని అర్థం భావం వేరే విషయం అండర్స్టాండ్ కనుక అనంతమైనటువంటి వాడు అయ్యేటప్పుడు అనంతమైనటువంటి వస్తువే లేకపోతే ప్రయత్నం అవసరం లేదు అనంతమైనటువంటి వస్తువు ఉండేటప్పుడు అది తెలుసుకోదగిందే గాని పొందదగిందే కాదు కాబట్టి పొందదగింది అనేది పక్కన పెట్టాలి మొట్టమొదట అయితే పొందేది సాధన స్వామి ఇదిగో దానిని పొందడానికి కావలసిన చిత్తశుద్ధిని తయారు చేసుకోవడమే సాధన అది నిన్ను చూచాం భక్తి జ్ఞాన యోగా ధ్యాన యోగా అవైహి శ్రద్ధ భక్తి ధ్యాన యోగా దైహి కాబట్టి అయ్యా శ్రద్ధను కలిగి ఉండు లభతే జ్ఞానం శ్రద్ధే జ్ఞానం కాదు శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది భక్తే జ్ఞానం కాదు భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది ధ్యానమే జ్ఞానం కాదు ధ్యానం వల్ల నీకు చిత్తశుద్ధి వస్తుంది చిత్త నైశ్చల్యం వస్తుంది భక్తి వల్ల నీకు చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం ఈ రెండు కలిగిన తర్వాత గురువు బోధించినటువంటి జ్ఞానం నీకు అర్థం అవుతుంది కనుక జ్ఞానం బోధిస్తూ నా ప్రతిబంధకాలం ఉన్నాయి కనుక ప్రతిబంధకాల నివృత్ర్థం ప్రతిబంధక నివృత్ర్థం సాధన ప్లీజ్ ఇది క్లియర్ అయితే కాబట్టి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఏమని నాకు జ్ఞానం కలగాలి ఎందుకంటే అది ఉన్న వస్తువే గనక దానిని పొందేది ఏమి లేదు తెలుసుకోవడం గడుక తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం కనుక జిజ్ఞాస ఆత్మ వస్తున కాబట్టి జిజ్ఞాసో ఆత్మ వస్తున ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఇది దేశ కాలాదుల్లో దూరంగా లేదు గనక నా స్వరూపం ఆంతర్యంలోనే ఉన్నది గనక నేనే అది తెలియకుండా ఉన్నది గనక తెలియాలి గనక దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలగాలి ఆ ఉంది గనక పోవడానికి విజ్ఞానం కలగాలి అర్థ అది వేదాంత విజ్ఞాన అర్థ కాబట్టి వేదాంత ఉపనిషత్తుల్లో ఏ విషయాలైతే బోధింపబడుతూ ఉన్నాయో ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని గురువు మనకు చక్కగా వివరిస్తూ చెబుతూ పోతూ ఉంటే అది అసలు గురు శబ్దానికే అర్థం అది గురువు అంటే సర్వార్థాన్ గ్రణాతీతి గురు ఆ పదం అర్థాన్ని చక్కగా సుస్పష్టంగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ మనసులో దించేవాడిని గురువు అంటారు మన శాస్త్రం సర్వార్థాన్ గృణాతీతి గురు ఎందుకో తెలుసా జ్ఞానమంతా ప్రమాణం శాస్త్రంలో ఉంది ఏ పదాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో అలా అర్థం చేసుకుంటే జ్ఞానం కలుగుతుందే గాని ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు గనక ఏదో ఆ నమ్మకం ఈ నమ్మకం ఆ లోకం ఈ లోకం అని కాకుండా ప్రతి పదాన్ని పూర్వమైన కూడా మహర్షుల దగ్గరికి వెళితే తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేతు అభిముఖ్య ఏం చేసేవాడు కూర్చొని పెట్టి ఆ పిల్లవాడికి అంతఃకరణ శుద్ది వచ్చేంత వరకు కార్యక్రమాల్లో ఉంచేవాడు వాడికి అంతఃకరణ శుద్ధి రాగానే కర్మయోగం ద్వారా వాడి మనసు శుద్ధి పడగానే కూర్చోబెట్టి బోధించేవాడు ఉపనిషత్తు ఎందుకని జ్ఞానంలో ఉంది కనుక మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం ఇవ్వడమే ప్రధానమైనటువంటి విషయం కాబట్టి సర్వార్థాను గ్రణాతీతి గురు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ వివరిస్తూ వెన్నెల గురించినట్టే మనసులో ఇప్పుడు ఇంకా చీకటి ఉండేది అవకాశమే లేదు అందువల్ల గుకారహ అంధకారహ తన్ నివర్తక కాబట్టి గురు అన్నప్పుడు గురు అంటే చీకటి రు అంటే పోగొట్టేవాడు చీకటిని పోగొట్టేవాడు ఏ చీకటి అంతర్యంలో ఉండేటువంటి చీకటి ఆ జ్ఞానం అనేటువంటి అంధకారం ఎలా పోతుంది అది అది అజ్ఞానమే గనక జ్ఞానం అనేటువంటి వెలుగే రావాలి కాబట్టి సర్వార్థం గృణాతీతి గురు అరింటి కనెక్షన్ అది అర్థమవుతుంది అప్పుడే అవకాశం ఉంటుంది గనక వేదాంత విజ్ఞాన అర్థాహ చక్కగా దాన్ని నిశ్చయం జరగాలి ప్రతి విషయాన్ని సునిశ్చితం నిశ్చితార్థం చక్కగా ఉండాలి అంతేగాని మళ్ళీ ఒక్కసారి దాన్ని విన్న తర్వాత చెప్పేవాడికి కన్ఫ్యూజన్ ఉండకూడదు వినేవాడికి కన్ఫ్యూజన్ ఉండకూడదు అది నిశ్చితం సునిశ్చితం చక్కగా సుష్ఠు నిశ్చితం సునిశ్చితం చక్కగా అది అర్థమైపోవాలి జరగాలి కాబట్టి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ దీనిని శాస్త్రంలో వస్తుంటారు జ్ఞానం ఎప్పుడైనా వస్తుతంత్రం రెండు పదాలు ఉన్నాయి తప్పనిసరి అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు బాగానే అర్థం అవుతుంది కష్టమేం కాదు ఎక్కడన్నా అవసరమైన చోట టెక్నికల్ వర్డ్స్ పురుషతంత్రం వస్తుతంత్రం పురుషతంత్రం అంటే ఏంటో తెలుసే ఇంతకుముందు మనం చూచామే లేని దానిని కర్మ ద్వారా పొందడం యత్నించి పొందడం పురుషతంత్రం అంటే ఒక పురుషుడు తన యొక్క కర్మ ద్వారా ఏదైతే ప్రయత్నించి పొందుతాడో అది పురుషతంత్రం ఈ ప్రపంచంలో మనం పొందేవన్నీ పురుషతంత్రం కిందకు వస్తాయి ఈ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఇక్కడ ఆత్మని మనం ఏదైతే అంటున్నామో దీనికి పురుషతంత్రం ఉపయోగపడదు ఎందుకని ఉపయోగపడదు స్వామీజీ లేని దాన్ని తయారు చేయడానికి లేనిదాన్ని పొందడానికి పురుషతంత్రం ఇది ఉన్నదే దీనికి వేవి చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా చేశావా అది లేదనే అర్థం అంతే కనుక ఇది వస్తుతంత్రం వస్తు వస్తుంటే ఆ వస్తు ఉంది ప్లీజ్ వస్తుతంత్రం అయినప్పుడు ఏమి చేయాల్సిన అవసరం లేదు ప్రయత్నం అవసరం లేదు దానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ పొందితే చాలు చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం మోక్షం కావాలనేటువంటి మోక్షాపేక్ష ఇవన్నీ వస్తే చాలు రాగద్వేషాల నుంచి విడిపిడిపోయి ఉంటే చాలు ఇంకా ఆ తర్వాత గురువు చేసుకుంటాడు అంతేం లేదు ఆయన మలుచుకుంటూ పోతాడు ఒక విగ్రహం తయారు చేయడానికి అర్హత కలిగినటువంటి స్టోన్ గనక దొరికింది అంటే దాన్ని ఎలా విగ్రహంగా తయారు చేయాలని గురువుకి తెలుసు అది అట్లా ఉలి అట్లా వేస్తూ ఉంటే పగులుతూ ఉన్నది అనుకోండి దాన్ని ఏం చేయలేడు గురువు శంకరాచార్య అయినా చేసేది లేదు సాక్షాత్ శ్రీకృష్ణుడు అయినా ఎందుకని దానితో చేయలేడు విగ్రహం కాబట్టి మొట్టమొదటి అర్హతను సంపాదించడం విద్యార్హత కాబట్టి ఏ బ్రహ్మ విద్యనైతే నేను పొందాలనుకుంటున్నాను దానికి అర్హతను సంపాదిస్తాను ఆ తర్వాత నేను చేసేది ఏమీ లేదు అలా కూర్చోని ఉండడమే అహంకారం లేకుండా ఇంకా గురువు చేసుకుంటూ పోతాడు పని పని అంతా అయిందే మంది ఏమీ లేదు అది శాస్త్రంలో గొప్ప విషయం ఆత్మ విషయంలో ఏంటంటే మనం గనక తొందర తొందరగా చక్కగా సాధనలు చేసుకొని రాగద్వేషాలను తటస్థపరిచేసి అంతకన్నా శుద్ధి పొంది నైశ్చల్యాన్ని పొంది చక్కగా గురువు దగ్గర కూర్చుంటే అయిపోతుంది జ్ఞానం క్షణాల్లో వచ్చేస్తాయి ఎందుకని శాస్త్రం ప్రమాణం గనక అట్లాగే వచ్చింది అందరికీ గతంలో జ్ఞానాన్ని పొందినప్పుడు అట్లాగే పొందారు ప్రతిబంధకాలు లేకపోతే జ్ఞానాన్ని పొందడం అంత సులభమైన విషయం ఇంకోటి లేదు ఆత్మను పొందడం అనేంత తెలుసుకోవడం అన్నంత సులభమైన విషయం ఇంకోటి లేదు ఎందుకని అంతకన్నా దగ్గర అయింది మనకి ఏదీ లేదు అర్థం కాలేదా తద్దూరే తద్వంతికే అర్థం కాకపోతే దూరం అర్థమైతే దగ్గర అంతే ఇంకేమీ లేదు ఇది వస్తుతంత్రం ఇప్పుడు చూడండి ఈ మైక్ ఉంది ఇది ఇది తమాష ఇది మైక్ ఇది ఏంటంటే నేను అడిగాను అనుకోండి మైక్ అని మీరు చెప్తారు కదా అంతేనా దీనికి ఏమైనా ప్రయత్నం అవసరం అవసరం లేదు స్వామి ఎక్స్ప్ ఎట్లా కదం ప్రమాణం ఉంది గనక జ్ఞానం కలిగింది అంటే ఇది మైక్ అనేటువంటి జ్ఞానం కలిగింది అన్నప్పుడు ఇది ఏమిటండి రిస్ట్ వాచ్ అండి ఓకే రిస్ట్ వాచ్ అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఇక్కడ ఎలా కలిగింది ఇది జ్ఞానం అనేటువంటిది ప్రమా ఎలా కలిగింది ప్రమాణం ఉంది కనుక ఏమిటో ప్రమాణం గుడ్డివణ్ణి గుచ్చం పెట్టాం ఇక్కడ ఇది ఏంటి అడిగితే చెప్పలేదు ఎందుకని ప్రమాణం లేదు కాబట్టి కన్ను ప్రమాణం కన్ను ఉండేటువంటి వాడు పిచ్చోని కూర్చోబెట్టామనుకోండి ఇక్కడ ఇది ఏమిటంటే వాడు అంటే చూసి మామిడి పండు ఇంకా మనం చేసేది లేదు ఎందుకంటే కళ్ళు చూస్తూ ఉన్నాయి కానీ వాడు పిచ్చివాడు కాబట్టి కన్ను ఉండాలి మనసు కూడాను ఆరోగ్యంగా ఉండాలి ఆ కన్ను మనసు రెండు గనక చక్కగా పనిచేస్తూ ఉంటే ప్రమాణం ఉంది అని అర్థం ప్రమాణం ఉన్నప్పుడు జ్ఞానం కలగడానికి పెద్ద టైం పట్టదు పడుతుందే ఎంత టైం పట్టింది ఇది ఏంటిది క్లాప్ ఇచ్చాడండి స్వామీజీ క్లాప్ ఇచ్చాడు ఎట్లా తెలిసింది నీకు నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా చెప్పగలవు క్లాప్ ఇచ్చాడండి ఎట్లా తెలుసు నీకు ప్రమాణం ఉందో కనుక ఏంటి ప్రమాణం కన్ను కాదు ఇక్కడ చెవి చెవి ఇప్పుడైతే ఉందో ఇంకా కర్ణబేరి పాడు కాలేదో మనసు కూడా పనిచేస్తూ ఉందో మనసు చెవి ప్రమాణంగా ఉన్నప్పుడు వస్తు ఉండేటప్పుడు జ్ఞానం కలగకుండా పోయే లేదు కనుక చెవి ఉంది మనసు ఉంది నేను క్లాప్ాను ఇట్ ఎక్స్ప్లేజీ మీరు ఆరు ముప్పావుకి క్లాపిస్తే మాకు ఏడున్నరకి జ్ఞానం కలుగుతుంది అని ఎవడన్నా చెప్తాడండి చెప్పాడు అనుకోండి మనకేమి కోసం కొరత మనకేం కొరత విశాఖపట్నంలో హాస్పిటల్ ఉంది కదా లేని చోట ఆలోచన కానీ కనుక టైం ఫ్యాక్టరీ లేదు బాగా అర్థం చేసుకోండి కాలమే లేదు అసలు కాలాన్ని ప్రకాశింపజేసేదే చైతన్యం అది తమ అటువంటిది కాలంలో దొరికే ప్రశ్న లేదు ఇందువల్ల ప్రమాణం శాస్త్రం ప్రమాణం అంటే ఏంటో ఆ ప్రమాణ ఆస్పెక్టే బాగా అర్థం కావాలి ప్రమాణం ఉండేటప్పుడు ప్రమ ప్రశ్నే లేదు కలగకుండా పోతే అభ్యంతరాలు ఏదో ఉన్నాయి వాటిని తొలగించుకోవడానికి మనం మనం సాధన చేస్తూ పోవాలి ఇది పురుషతంత్రం కాదు వస్తు తంత్రం ఇప్పుడు అర్థమైంది వస్తు తంత్రం అంటే ఏంటో మీరేం చేశారు ఇప్పుడు మీరు ఏమి చేయలేదు నేను ఇలా అన్నాను క్లాప్ స్వామిజీ అది అంటున్నారు ఇది ఏమిటంటున్నాను మీరు రిష్టివాచి అంటున్నారు మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారో అడుగుతున్నా ఏ ప్రయత్నం లేదు కర్మే లేదు జస్ట్ ఉన్నదాన్ని తెలుసుకోవడమే ఉన్నదాన్ని తెలుసుకోవడమే అలాగే తెలుస్తుంది అనంతమైనటువంటి ఆత్మ అనంతమైనటువంటిది ఒకటి ఉన్నప్పుడు దాంట్లో నువ్వు ఎక్కడా వేరుగా లేవు గనక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అదే నీవై ఉన్నావు అహమస్మి అది నీకు తెలుసు అహం సద్రూపేణ సదా అస్మి కబడ్డ సత్ గా నేనెప్పుడు ఉన్నాను చిద్రూపేణ అహం సదా భామి కాబట్టి చిద్రూపంగా నేను ఎప్పుడు ఉన్నాను ఆనందరూపేణ అహం సదాభామి కాబట్టి ఆనంద స్వరూపంగా నేను ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాను ఈ ప్రపంచంలో ఇది తెలుస్తూనే ఉంది కాని దానికి సంబంధించిన జ్ఞానం కలగడం లేదు అది ఇంకెక్కడో ఉంది అనుకుంటున్నాను నేను ఉన్నది ఇక్కడైతే ఇంకెక్కడో ఉండదు ఇంకెక్కడో ఉంది అనుకుంటున్నాను కనుక ప్రదేశం కాబట్టి దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఉన్న వస్తువు తెలియకపోవడం ఒక దోషం ఉన్న వస్తువు తెలియకపోవడం మొదటి దోషం దాన్ని లేని చోట వెతకడం రెండో దోషం అర్థం అవుతుంది కాబట్టి ఉన్నదే ఆత్మ ఇది లేదు అనుకోవడం మొదటి దోషం అయితే ఇది ఎక్కడో ప్రపంచంలో దొరుకుతుంది బద్రీనాథంలో దొరుకుతుంది వైకుంఠంలో దొరుకుతుంది కైలాసంలో దొరుకుతుంది ఆలోకం ఇది రెండో తప్పు ఇలా పోతూ ఉంటదే గాని మనసు సత్యాన్ని పట్టుకునేటువంటి అవకాశం లేదు అలా పోయి పోయి పోయి కాలంలోనే పోతూ ఉంటుంది కనుక కాలానికి కూడా ఒక పరిమితం ఉంది కాలం ఈ దేహం కాలంలో ఆవిర్భవించింది కాలంలో వచ్చినటువంటి దేహం కాలంలో కొంతకాలమే ఉంటది ఇలా పోతూ పోతూ పోతూ ఉంటే కాలగర్భంలో ఈ దేహం కలిసిపోద్ది మళ్ళీ ఇంకో దేహం వస్తుంది అంతకన్నా ఇంకేంలే కనుక ఏదైతే మనం పొందాలి నిత్యానందంతో ఉండాలి అని అనుకుంటూ ఉన్నామో అది ఉన్న వస్తువే గనక పురుషతంత్రం కానీ కాదు అండర్స్టాండ్ రెండు టెక్నికల్ వర్డ్స్ పురుషతంత్రం కాదు ఇది వస్తు వస్తుంది తెలుసుకున్నాము ఈ చిన్న క్లాప్ ఇచ్చినప్పుడు ఎలా తెలుసుకున్నాము ఇది వాచ్యం ఎలా తెలుసుకుంటూ ఆత్మను కూడా అలాగే తెలుసుకుంటాము ఆ బోధించేటువంటి ప్రక్రియ గురువుకు తెలుసు ఆ బోధనా విధి ఆయనకి తెలుసు ఆయన బోధిస్తాడు హాయిగా జ్ఞానం కలిగిపోతుంది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అది సునిశ్చితం సుష్ वेदात विज्ञा उपनिषत् ज्ञाना चक्सित अभी सन्यास योग योगी उसे रात्रि इप्ड इंकोक योगिश योग इलात नाइना सन्यास योग अंत सन्यास पुछको सन्यास योग రాత్రి చూసింది అదే జ్ఞాన యోగేనా సాంఖ్యానాం సన్యాసం కర్మయోగేనా యోగినాం యోగం కాబట్టి రెండు సన్యాస యోగ ఇక్కడ సన్యాసము సమ్యక్ న్యాస ఇది సన్యాస న్యాసం అంటే వదలడం సన్యాసం అంటే చక్కగా సమ్యక్ చక్కగా వదలడం కాబట్టి వేదాంత విజ్ఞానానికి ఎవడైతే వస్తున్నాడు నేను ఏది తెలుసుకున్నా ఈ ప్రపంచంలో పొందడం అవుతుంది ఏది పొందినా దేశ పొందుతాను దేశ ఏది పొందినా నశించిపోద్ది మళ్లీ నేను తృప్త భవిష్యామి అనేటువంటి ఒక అసంపూర్ణతలోనే మిగిలిపోతాను ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు మోక్షమే భూయాతి నాకు మోక్షమే కావాలి అని అనుకునేటువంటి ముముక్షు జిజ్ఞాసుగా మారుతున్నాడు గనక ఎందుకని మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి అండర్స్టాండ్ ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఇంతకు ముందు చేసినవన్నీ వదిలిపెట్టాలి అది సన్యాసి అది సన్యాసం సమ్యక్స కాబట్టి మనకి ఇంతకుముందు ఒక అభిప్రాయం ఉంది నాకు ఇదొస్తే నేను సుఖపడగలను అది నేను ఆనందంగా ఉండగలను వాళ్ళు దగ్గరుంటే నేను సుఖపడగలను వీళ్ళు దూరంగా పోతే నేను సుఖపడగలను వాళ్ళు గౌరవిస్తే నేను సుఖపడగలను ఇవన్నీ ఉన్నాయి వీటిని అన్నింటినీ సన్యసించాలి వీటిని అన్నిటినీ సన్యసించాలి వాళ్ళు ఎలా ఈళ్ళు ఎలా ఈ వాళ్లతో వాళ్ళు ఎలా అని ఈతో ఇవన్నీ తీసేసే తల్లో సన్యాస యోగా సన్యాస అవన్నీ తల్లలో నుంచి వదలాలి లేదు స్వామిజీ అవి మాకు పుట్టుకతో వచ్చాయి స్వామిజీ పోవై ఆత్మ జ్ఞానం మాత్రం రాదు ఎందుకని రాక్షసులు ముందు బిడ్డలు బతకలేరు ఈ రాక్షస బుద్ధుల్లో జ్ఞానం రావాలంటే చాలా కష్టం అర్థమవుతుంది ఇప్పుడు జ్ఞానం కాదు అందుకని పురుషార్థ నిశ్చయం పురుషార్థ నిశ్చయం పదే పదే అది పునరుక్తి అని మీరు అనుకున్న పర్వాలేదు ఎందుకు నేను రిపీట్ చేస్తున్నాను తెలుసా పురుషార్థ జరిగితేనే మనం ముందుకు పోతాం జ్ఞానం వల్ల పోయే అవకాశమే లేదు నాకు ఏం కావాలో తెలియాలి మొట్టమొదటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ కనుక దీన్ని ఇప్పుడు సన్యసించాలి వదులుతాం తమాషా ఉంది వదిలిందాన్ని మళ్లీ పట్టుకుంటాం అదే వచ్చిన బాధ అందుకని అంటే వదలడం మనం చాలా వదులుతూ ఉంటాం అనారోగ్యం వచ్చింది అనుకోండి డాక్టర్ చెప్పేస్తాడు ఇది తినకూడదు తినకూడదు అట్లాగే లేదండి అండి మీరు ఇంతగా డయాబెటిక్ పేషెంట్స్ చూడండి తమాష ఉంటుంది అంతే నాలుగు రోజులు కనుక స్వీట్ తినకుండా ఉన్నారంటే ఐదో రోజు ఆరు లడ్లు తింటారన్నారు అర్థమవుతుంది అట్లాగుద్ది మనసు మనసు లాగుద్ది వచ్చిన బాధంతా అది అందువల్ల ఒక దాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అది మనల్ని పట్టుకోకుండా ఉండాలి ఇది వదలడం అంటే ఇప్పుడు నేను వదిలేసిన తర్వాత మళ్ళీ అది నన్ను పట్టుకుంటే ఇది నాకు అవసరం లేదు అని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని నేను పట్టుకుంటే ఎట్లా నేను పట్టుకోను అది వచ్చి నన్ను పట్టుకుంటుంది ఎవరు ఎవరిని పట్టుకోరు ఈ ప్రపంచంలో మనమే పట్టుకునేది మనమే పట్టుకునేది అర్థమవుతుంది అందువల్ల న్యాసం అంటే వదిలిపెట్టడం వదిలింది మళ్ళీ పట్టుకోకుండా సన్యాసం అది సన్యాసం కాబట్టి ఇవన్నీ మనసులో నుంచి సన్యాసించాలి అండర్స్టాండ్ ఆ తర్వాత యోగం అది వాటిని సన్యసించిన తరువాత పరమేశ్వరుడికి సంబంధించిన సాధనలు అది యోగం కర్మయోగం కాబట్టి వీటిని మనసులో నుంచి దూరం చేసి పరమేశ్వరుని మనసులో పెట్టుకున్న తర్వాత సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వాత్వం కలిగిన వాళ్ళు అవుతూ ఉన్నారు వీళ్ళు జ్ఞానాన్ని చక్కగా పొందగలిగేది తామే ఆత్మ అని తెలుసుకునేటువంటి వాళ్ళు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మని అయిపోయాను నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం వీళ్ళకే కలుగుతుంది శుద్ధ సత్వా ఇది బుద్ధిలో రావాలి కనుక ఇక్కడ శుద్ధ సత్వము అన్నప్పుడు ఇది కేవలం ఆత్మకు సంబంధించిన విషయం శుద్ధ ఉత్త సత్వం కాదు ఇది సత్వం అయితే మనసుకు సంబంధించింది శుద్ధ సత్వం ఎందుకని శుద్ధాత్మ పరిశుద్ధాత్మది శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యం అందువల్ల మొట్టమొదట ఇవి మూడున్నాయి మొదటిది ఆవరణ రెండవది మల మూడవది విక్షేప ఇవి ఆవరణం అంటే అజ్ఞానం అంతే ఇంకేమి లేదు ఆవరణం అంటే అజ్ఞానం దేనికి సంబంధించిన అజ్ఞానం ఏది ఉందో దానికి సంబంధించిన అజ్ఞానం ఆ ఉన్నదేదో ఆత్మే గనక దానికి సంబంధించిన అజ్ఞానం ఇది ఆవరణ అంతే ఇంకేమి లేదు ఆవరణ ఇప్పుడు ఒక వస్తువు ఇక్కడ పెట్టి ఆ వస్తువు మీద నేను ఒక పాత్ర మూసేశాను అనుకోండి మీరు వచ్చిన తర్వాత ఏమండి ఈ వస్తువు ఏమిటో చెప్పండి ఒక పెట్టిలో వస్తువు పెట్టి నేను తాళం వేసి ఆ పెట్టిలో ఏముందో చెప్పండి నును చెప్పలేను నేను ఎందుకని ఆవరణ ఉంది చుట్టూ కనుక ఆవరణ భంగం జరగాలి ఒక రత్నాన్ని ఆడబెట్టాను దాని మీద కొండ పెట్టాను ఇప్పుడు అంటాను దాంట్లో ఏముందో చెప్పండి అని దీనికి ఒకటే ఆ కుండ ఆవరణగా ఉంది అందువల్ల ఉన్న వస్తువు నాకు తెలియలేదు కుండ బద్దలు కావాలి మార్గం లేదు దాన్ని కొడితే లోపలేముందో తెలుసుది ఇంతే ఈ ఆవరణ భంగం జరగడం ఇది అజ్ఞాన వినాశం అజ్ఞానం ముందు పోవాలి అజ్ఞాన నాశం జరగాలి ఇది మన చేతిలో పని కాదు అది అక్కడ ఇది కేవలం గురువే చేయాలి మనకేం తెలియదు అసలు ఇది ఆయన దగ్గర ఉంది ఆ మ్యాజిక్ అంతా ఎట్లా ఒక పదాన్ని తెలియజేయాలి మన మనసులో ఏ విధంగా దాని జ్ఞానాన్ని దించుతూ పోవాలి అనేది అతనికి తెలుసు ఆ సంప్రదాయం ఉంది అలా బోధిస్తాడు మనకు జ్ఞానం కలుగుతుంది కానీ కలగడం లేదనుకోండి అందువల్ల శుద్ధ సత్వం రావడం లేదు ఏమిటి తరువాత మల విక్షేప ఈ రెండు ప్రతిబంధకాలనేది ఈ మల దోషము విక్షేప దోషము ప్లీజ్ మలదోషం అంటే ఏంటో తెలుసా రాగద్వేషాలు ఇంకేదో ఏదేదో అనవసరం మనసులో మల దోషము నేను నిర్మలంగా ఉన్నానంటే రాగద్వేషాలు లేకుండా అర్థం అది విషయం నిర్మలమైనంత కరణండి అంటే రాగద్వేషాలు లేవని అర్థం ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తాడు యాజ్ ఇట్ ఈ ప్లీజ్ అది స్పష్టత కాబట్టి మలముంది అంటే అశుద్ధం ఉంది ఏమిటి అశుద్ధం రాగద్వేషాలు అశుద్ధం ఈ రాగద్వేషాలు పోవడం కోసం మనం చిత్తశుద్ధి కోసం కర్మలు చేస్తున్నాం ఇది కర్మయోగం ఓకే एपड़ो मल दोष तरवा इंकोक दोष दी पुटी दादी कार्यमे अभी कारणमी कार्यम अदेट विक्षेप दोषेपमेंमीजी चंचलेशन ध्यान चयू मनवी विषेप विक्षेपेपस्तूप कार्य विक्षेप कार्यकोस्तुदी దానికి కారణం ఉంది ఆ కారణం ఏంటి మలదోషం రాగద్వేషాలు కనుక నువ్వు ధ్యానం చేస్తూ ఉండినా హాయిగా పరమేశ్వరుడి కోసం ధ్యానం చేసేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ అదే రాబోయేది ఎప్పుడైతే నువ్వు పరమేశ్వరుడి కోసం ధ్యానం చేస్తూ నీ మనసు పరమేశ్వరుడి మీద ఉండాలి మరొక దాని మీద ఎందుకు పోతుంది అక్కడ రాగమన్నా ఉండాలి ద్వేషమన్నా ఉండాలి దేని మీదైతే మనకి ఇష్టం ఉందో అది లాగుతూ ఉంది దాని మనల్ని అందువల్ల పరమేశ్వరుడి మీద మనసు లగ్నం కావడం లేదు లేదా మరొక దాని మీద ద్వేషం ఉందనుకోండి ఆ ద్వేషం కూడా మనసును కలతబెడుతూ ఉంటది కనుక రాగం ఎంత ప్రమాదమో ద్వేషం అంతకన్నా ప్రమాదం ఈ రాగ ద్వేషాలు లోపలున్నాయి అనుకోండి అశుద్ధం ఉంది ఈ అశుద్ధమైనటువంటి మనస్తో సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక మన దోషం ఎప్పుడైతే ఉందో ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండినా ఊరికి ఆసలేట్ అవుతా ఉంటది మనసు ఎందుకని దాని దృష్టి అంతా మరొక చోట ఉంది రాగం ఎక్కడుందో అక్కడుంది ద్వేషం ఎక్కడుందో అక్కడుంది ఇది విక్షేపం ఇప్పుడు మనం ఏమంటున్నాం నాకు కాన్సన్ట్రేషన్ లేదంటాం ఇప్పుడు అసలు కారణాన్ని పెట్టుకోని కార్యాన్ని రిమూవ్ చేయాలంటాం తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే నాయన చేస్తూ ఉండు నాయనా చేస్తూ ఉంటే నాయనా అభ్యాసం నాయనా కూసు నాయనా కుదరదు నా ఆయన ఎందుకంటే ఆయన కారణం వేరుగా ఉంది నా ఆయన అందువల్ల అటువంటి వాడిని కూడా నువ్వు చేస్తూ పో అభ్యాసం వల్ల తినగా తినగా వేము తీయనుండు అన్నిటికీ అన్ని ఎగ్జాంపుల్స్ పనికిరావు అర్థమవుతుంది ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ని మళ్లీ రెఫ్యూట్ చేయాలంటే నాకు క్షణం పడుతుంది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అసలు కారణం ఎప్పుడైతే ఉందో కార్యం వాటి కూర్చొని పెట్టి కర్మయోగం టీచ్ చేయాలి రగద్వేషాల పక్షి గనక ఎంత వింటూ ఉండినా ద్వేషం పోవడం లేదు కనుక మనసుల్లో అర్ధరహితమైన విషయాలే మనసుల్లో ఉంటున్నాయి గనక ఇవి పోవాలి అని అనుకుంటే ఒకటే మార్గం కర్మయోగం అర్థం కావాలి జ్ఞానం కాదు ఇది ఎక్కదు ఇది ఎక్కే ప్రశ్నే లేదు అక్కడ కర్మయోగం ద్వారా శుద్ధిపడితేనే ఈ జ్ఞానం ఎక్కేటువంటి అవకాశం ఉంది కనుక మల దోషం పోతే విక్షేప దోషం ఆటోమేటిక్గా పోది ఈ రెండు మనం తయారు చేసుకోవాలి అర్థం ఇప్పుడు మల దోషం రాగద్వేషాలు లేకుండా జీవించడం ఈ ప్రపంచంలో కేవలం అవగాహన విక్షేప దోషం కూడాను ఎప్పుడైతే రాగద్వేషాలు తటస్థ పడ్డాయో ఆటోమేటిక్ గాలి లేని చోట దీపం ఎట్లా ఉంటుంది అలా నిలబడిపోతుంది మనసునే లేదు ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాన్సన్ట్రేషన్ అనే ప్రశ్న లేదు అర్ధరహితమైన మాటది నాకు ఏకాగ్రత లేదు ఏకాగ్రత లేదు ఏకాగ్ర ఏకాగ్రత లేనివాడు ఎవ్వడు లేడు ఈ ప్రపంచంలో సైకాలజీ తెలిసిన వాడు యాక్సెప్ట్ చేయడాన్ని నాకు ఏకాగ్రత లేదు అనేది ఏకాగ్రత అందరికీ ఉంది భగవంతుడి విషయంలో ఉండకపోవచ్చు అంతే అర్థమవుతుంది ఏకాగ్రత లేనివాడెవరు పూర్వ రోజుల్లో చాకలికి బట్టలు విచిత్రం అమేజింగ్ ఆ ఒక్కొక్క మూట వేసుకొని పోతాడు పూర్వ రోజులు నేను చెప్పాను మేము చిన్నపిల్లలకి ఉండేది ఒక్కొక్క ఇంట్లో నుంచి పెద్ద మూట వేసుకొని పోతాడు వాడు అందరి రేవుకి తీసుకెళ్లి ఉతికేస్తాడు ఆ తర్వాత ఎన్ని ఇట్లా ఒక ఇరవై ఇళ్ళు ముప్పై ఇళ్ళ నుంచి మూటలు తీసుకెళ్తే వాడు కొన్ని వేరు పడిపోతాయి పాపం అంతా ఉతికిన తర్వాత ఒక్కొక్కరింటికి రెండు వందలు మూడు ఉంటే ఎవరి బట్ట వాళ్ళకి తీసుకొని ఇస్తాడు వాడు వేసుకొని తిరిగేది తప్ప అదొక సబ్జెక్ట్ లేండి మళ్ళీ అర్థమవుతుంది కనుక ఎవరి బట్టలు మీ నాకు తీసుకొచ్చేవాడు నాది మీకు తీసుకొచ్చేవాడు అంటే స్వామిజీ మీది కాషాయం లేడు నో అందరూ వైట్ బట్టలే వేయండి అందరూ ప్యాంట్లు వైటే వేయండి వాడు ఎవరెవరిది ఎవరి దాన్ని తీసుకొచ్చి ఇస్తాడు చెప్పండి ఎందుకో తెలుసా నెసెస్సిటీ లేకపోతే వాడు బోన్ చేయలేదు నెసెస్సిటీ అవసరం చాయిస్ కాదు అది నెససిటీ అందువల్ల ఎక్కడెక్కడైతే మనకు ఆసక్తి ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అవధానం వచ్చేస్తుంది ఇష్టమైనటువంటి వస్తువు మీద ఏకాగ్రత ఉంటుంది ఏకాగ్రత లేనివాడు ఎవడూ లేడు ఇప్పుడు మనం అప్పులు ఇచ్చామే మర్చిపోతానమా చెప్పండి భగవంతుడు మర్చిపోతాం అది తమష ఎందుకో తెలుసా దాని మీద ఉన్నంత ఆసక్తి ఈయన మీద లేదు కనుక పాపం అంతే ఇంకెళ్ళదు కనుక ఆసక్తిని డెవలప్ చేసుకోవాలి आसक्ति वा आश्रयस्था आये अत अय भगवदी अद्भुत विज्ञा योग आसक्त मना पार्थ हे अर्जुन मोदी नीचे आसक्तिरपड़ी इंपारटंट नी आसक्तिवाली आर्वा आश्रय स्थाव ने मदद्रय ఇప్పుడు మనకు ఆసక్తి ఒక చోట ఆశ్రయం ఒక చోట ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఉద్యోగం ఉంది ఉద్యోగంలో ఆసక్తి ఎక్కడ ఆశ్రయం ఎక్కడ చెప్పండి ఆశ్రయం ఏమో ఉద్యోగం ఆసక్తేమో కొంప అర్థమవుతుందా ఇప్పుడు అందువల్ల జీతం వస్తూ ఉంది కనుక ఆశ్రయస్థానం ఇదైపోయింది గనక ఆసక్తి ఉంటే ఫైల్ కదిలితే కదలతది లేకపోతే లేదు దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు मदाश्रय नी को आसक्ति स्थानी आश्रय स्थाव ने दाने मन को आसक्तिवाली आसक्ति इपड़ अभी कान्वे उद अनास दीनमीद आसक्ति वस्त वाट अनासक्तिरपड़ी अंटे अभी एष्फलमोली మన ఆశలకు ఎట్లా ఫలితాలు ఇవ్వవో తెలియాలి అవన్నీ కేవలం కర్మఫలాలే గాని నా ఆశలకు ఫలితం కాదు నేను అసంతృప్తితో నిలబడిపోతాను అనేటువంటిది అర్థం కావాలి మనిషికి అది అర్థమైంది అనుకోండి వాటి మీద అనాసక్తి వచ్చేస్తుంది ఆసక్తి ఉండదు అనపేక్ష అపేక్ష వాడు భక్తుడు భక్తుల అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గతవ్యత ఇవన్నీ భక్తుల యొక్క లక్షణాలు జ్ఞాని యొక్క లక్షణాలు ఇవన్నీ ఓకే కనుక అనపేక్ష ఆపేక్ష లేనిటువంటి వాడు ఎందుకని ఇవన్నీ నశించిపోతాయని తెలుసు గనక కాబట్టి ఎప్పుడైతే ఆసక్తి ఏర్పడిపోయి భగవంతుడి మీదగా పోయిందంటే వీటి మీద అనాసక్తి ఉంది కాబట్టి ఆ మన దోషం విక్షేప దోషం రెండింటినీ మనం తొలగించుకోవాలి మన దోషం పోతే ఆటోమేటిక్గా విక్షేప దోషం పోతుంది నేను ధ్యానం చేయాలి ఆటోమేటిక్గా చేయాలి నీ ధ్యానంలో నిన్నెవరు డిస్టర్బ్ చేస్తారు నువ్వు భగవంతుడు ఉండేది చిన్న విషయం భగవంతు నీ పక్కన ఉంటే కూడాను నిన్ను డిస్టర్బ్ చేసే శక్తి ఎవరికి ఉంది ఈ ప్రపంచంలో కనుక స్వామీజీ నాకు ధ్యానం నిలవడం లేదు నేను ధ్యానం చేయాలి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకు తెలుసా భగవంతుని ఇన్సల్ట్ చేయడం అది భగవంతుని లోపల పెట్టుకుని ధ్యానం చేస్తా నన్ను ఎవరో ఒక ఎవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉండరు అని అంటే అర్ధరహితమైన విషయం కానీ భగవంతుడు దగ్గరుండి కూడా నువ్వు ఎందుకు జరగతా ఉంది అని అంటే భగవంతుని మీద ధ్యాస లేదు గనక ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ स्वस्ति जाभ्य पिपाता मगेण मही महिष गोब्राह्मणे शुभमस्तु नितका सखिन नो का वर्ष तोर्जन्य पृथिवी सशानी దేశోయోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య చో